ప్రపంచంలోని కొన్ని వింతలు ఏడు జపానుకు చెందిన గంకై సముద్ర తీరాన కొండల శ్రేణిలో సముద్రం తొలిచిన ఏడు గుహలు ఉన్నాయి ననత్సుగమ అని వీటికి పేరు అంటే ఏడు పొయ్యిలు అని అర్థం సముద్రం పోటులో ఉన్నప్పుడు పడవలవాళ్లు యాత్రికులను ఈ గుహల లోపలికి తీసుకుపోతారు వీటికి సహజ స్మృతి చిహ్నాల హోదా ఇవ్వబడింది ఈ ప్రాంతానికి రావాలంటే కరత్సు నుంచి నేల మార్గాన బస్సులో రావటానికి అరగంట పడుతుందట తొలి వైమానికుల గౌరవ చిహ్నం పంతొమ్మిది మూడు డిసెంబర్ పదిహేడున ఉత్తర కారోలైన రాష్ట్రంలోని ఈ ప్రాంతం నుంచి రైట్ ఆర్విల్ రైట్ సోదరులు మొట్టమొదట విమానంలో ఎగిరారు వారి గౌరవార్థం ఈ శిల్పం ఏర్పాటు చేయబడింది సరికొత్త అగ్నిపర్వతాలు కళ్ళ సరికొత్త అగ్నిపర్వతాలు పుట్టడం చాలా అరుదు ఈ శతాబ్దంలో అలాంటి అగ్నిపర్వతం పంతొమ్మిది వందల నలభై నాలుగులో మెక్సికోలో పుట్టింది కిందటి ఏడు రష్యాలోని కాంచాద్కా ద్వీపకల్పంలో అనేక అగ్నిపర్వతాలు ఒకేసారి పుట్టాయి ఈసారి విశేషం ఏమంటే శాస్త్రవేత్తలు అవి ఎక్కడ ఎప్పుడు పుడతాయో రెండు వారాలు ముందుగా తెలుసుకుని వాటి పుట్టుక గమనించటానికి కెమెరాలతో సహా సిద్ధంగా ఉన్నారు స్టార్ట్ ప్రపంచంలోని కొన్ని వింతలు జపానుకు చెందిన గంకై సముద్ర తీరాన కొండల శ్రేణిలో సముద్రం ఏడు గుహలు ఉన్నాయి జపానుకు చెందిన గంకై సముద్ర తీరాన కొండల శ్రేణిలో సముద్రం తొలిచిన ఏడు గుహలు ఉన్నాయి ననత్సుగమ అని వీటికి పేరు ననత్సుగమ అని వీటికి పేరు అంటే ఏడు అంటే ఏడు పొయ్యిలు అని అర్థం సముద్రం పోటులో ఉన్నప్పుడు పడవలవాళ్లు యాత్రికులను ఈ గుహల లోపలికి తీసుకుపోతారు సముద్రం పోటులో ఉన్నప్పుడు పడవల వాళ్లు యాత్రికులను ఈ గుహల లోపలికి తీసుకుపోతారు వీటికి సహజ స్మృతిచిహాల హోదా ఇవ్వబడింది వీటికి సహజ స్మృతి చిహ్నాల హోదా ఇవ్వబడింది ఈ ప్రాంతానికి రావాలంటే కరత్సు నుంచి నేలమార్గాన నేల మార్గాన బస్సులో రావటానికి ఈ ప్రాంతానికి రావాలంటే కరత్సు నుంచి నేలమార్గాన మార్గాన బస్సులో రావటానికి అరగంట పడుతుందట తొలి వైమానికుల గౌరవ చిహ్నం తొలి వైమానికుల గౌరవ చిహ్నం డిసెంబర్ డిసెంబర్ పదిహేడున ఉత్తర కారోలైనా రాష్ట్రంలోని ఈ ప్రాంతం నుంచి ఉత్తర కారలైన రాష్ట్రంలోని ఈ ప్రాంతం నుంచి విల్బర్ రైట్ ఆర్విల్ రైట్ సోదరులు మొట్టమొదట విమానంలో ఎగిరారు విల్బర్రైట్ అర్విల్ రైట్ సోదరులు మొట్టమొదట విమానంలో ఎగిరారు వారి గౌరవార్థం ఈ శిల్పం ఏర్పాటు చేయబడింది వారి గౌరవార్థం ఈ శిల్పం ఏర్పాటు చేయబడింది సరికొత్త అగ్నిపర్వతాలు అగ్నిపర్వతాలు కళ్ళ ఎదట సరి అగ్నిపర్వతాలు పుట్టటం చాలా అరుదు కళ్ళ ఎదట అగ్నిపర్వతాలు పుట్టటం చాలా అరుదు ఈ శతాబ్దంలో అలాంటి అగ్నిపర్వతం పంతొమ్మిది వందల మెక్సికోలో పుట్టింది ఈ శతాబ్దంలో అలాంటి అగ్నిపర్వతం పంతొమ్మిది వందల నలభై నాలుగులో మెక్సికోలో పుట్టింది రష్యాలోని కాటి ఏడు రష్యాలోని కాంచాత్కా ద్వీపకల్పంలో అనేక అగ్నిపర్వతాలు ఒకేసారి పుట్టాయి అనేక అగ్నిపర్వతాలు ఒకేసారి పుట్టాయి ఈసారి విశేషం ఏమంటే ఈసారి విశేషం ఏమంటే శాస్త్రవేత్తలు అవి ఎక్కడ ఎప్పుడు పుడతాయో రెండు వారాలు ముందుగా తెలుసుకుని శాస్త్రవేత్తలు అవి ఎక్కడ ఎప్పుడు పుడతాయో రెండు వారాలు ముందుగా తెలుసుకొని వాటి పుట్టుక గమనించటానికి కెమెరాలతో సహా సిద్ధంగా ఉన్నారు వాటి పుట్టుక గమనించటానికి కెమెరాలతో సహా సిద్ధంగా ఉన్నారు